స్పర్శా మీ ఘర్షణ కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవు నిలబెట్టినైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని ప్రాంతాన్ని అనిపించిన దాన్ని బట్టి మీకు వందా ప్రా ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ మా జీవితాలను సరిచేసినందుకు మీకు ఎంతో వందలు ప్రభా మాలో విధేయత చూపించమని ప్రార్థిస్తున్నాయి మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైందంటే అది చూపించమని ప్రార్థిస్తున్నాం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుకరించమని ప్రార్థిస్తున్నాం కొన్ని కొంత కాలం నుంచి ప్రవ్వా చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవచనాలు ధ్యానిస్తున్నాం మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపించినారు ప్రతి వాక్యంలో మీరే మాకు సహాయకులుగా ఉన్నారు ప్రవ్వ వాటిని అర్థం చేసుకునేలాగా మీరే మాకు సహాయపడ్డారు ప్రవ్వా దానికి తగిన మీ యొక్క నడిపి మాకు దయచేసినారు దాన్ని బట్టి మీకు వదినారు ప్రవ్వా ప్రవ్వా సాయంత్రాల సమయంలోనైనా మీ ప్రవచనాలను మేము ధ్యానిస్తున్నాం అనేకమైన విషయాలు యుగ సమాప్తిలో జరిగే వాటికి సంబంధించిన అతను చూపిస్తాడు ప్రవ్వాని మీరే ప్రవక్త లాగా ఏర్పరచుని మేము విశ్వసిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వా తన ప్రవచనాలు మా సంబంధించినవని మీరు మాకు చూపిస్తున్నారు ఆ రీతిగా అవగాహన లేని కరీస్తవ జీవితంలో మేము ఉంటున్నాం ఈ రోజు కానీ ప్రవ్వ మాకు మటుకు వాటిని మీరే చూపిస్తున్నారైనా వాటిని గ్రహించి అన్నింటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థించాం మరోసారి మీ కృపకం చేసుకోండి ఈ యొక్క సాయంత్రాంశాలను మీరే మమ్మల్ని కాచి కాపడి నడిపించమని ప్రార్థించినా వచ్చిన ప్రతి బిడ్డని ఆశ్రయించండి ప్రతి సేవకుని సేవకురాలను ఆశ్రయించండి వారి సేవ జీవితంలో మీరే మహిమ పొందని ప్రవ్వ సైతానికి సిగ్గు కలిగించి మీరు ఆగ్రవర్శకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించిన పోయిన వారం మనము క్లుప్తంగా ఒక వాక్యాన్ని చూసినాం సరే జయరాజ్ బ్రదర్ ఈరోజు రావడం మనకి చాలా సంతోషకరమైన విషయము అతను పంచుకున్న తన సాక్ష్యము ముఖ్యంగా మన జీవితానికి ఒక మంచి లెసన్ కదా మనం ఏ రీతిగా జీవించాలనేది సరే పోయిన వారం నుంచి కూడా మనము అటువంటి వాక్యాలే జాం కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మీయాన్ని నడిపింపు అని నేను విశ్వసిస్తున్నాను దేవుని సేవకులు యుగ సమాప్తిలో ఎంత భయంకరంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని నేను ఒక్కనే చెప్తున్నానా ఎంతో మంది చెప్తున్నారు కదా ఎందుకు చెప్తున్నారు మీరు అంత సేవకులు కాబట్టి మిమ్మల్ని హెచ్చరి మీకు హెచ్చరికలాగా అవి చెప్పబడుతున్నాయి మనము ఆ రీతిగా జీవించడానికి వీల్లేదు అన్న విషయాలని దేవుడు జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఇక్కడ ఎవరొచ్చి వాక్యం చెప్పినా అదే రీతిగా ఉంటది నిన్న జెరస్ బ్రదర్ అనే కాదు సంపత్ కాదు రవి అనే కాదు ఏ బ్రదర్ వచ్చి ఇక్కడ వాక్యం చెప్పినా వారిని ఆయన ఆత్మలోనికి కంట్రోల్లో తీసుకోవాల్సిందే ప్రభు ఎందుకంటే యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితము ఎంత భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని చూపిస్తున్నాడు ఎవరికి అర్థం కాని విధంగా మనకి చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తున్నా మనం ఏదో స్పెషల్ అని కాదు అంతేనా మన స్పెషల్ కానీ మనం స్పెషల్ గా ఉండడానికి ప్రయాసపడుతున్నాం ఎక్కడ ప్రభులో చూడండి యాపబు రాసిన పత్రికలోని ఒక వాక్య నేను చూపించినప్పుడు దాని ప్రకారంగా మనము జీవిస్తున్నామలా లేదా అని పరిశీలించుకోవాలా ఇది ఆరాధన సమయము కాదు ఇది ఆరాధన సమయం కాదు కాబట్టి దీన్ని మనము ఒక క్రమం చొప్పున దాన్ని ధ్యానించే విధానం ఏంది ఒక స్టూడెంట్ లాగానే నేను కూడా స్టూడెంట్ నేనే లెక్చరర్ ని కాదు నేను కూడా స్టూడెంట్నే కాబట్టి ఎంత మటుకు మీకది చెప్పబడుతుందో నాకు కూడా చెప్పబడుతుంది మరి విశేషంగా నాకేందంటే రికార్డింగ్ చేసినాక దాన్ని తిరిగి విని ఎడిటింగ్ చేసినప్పుడు నన్ను ఎంతో భయంకరంగా హెచ్చరిస్తా ఉంటది ఈ వాక్యం కాబట్టి అడుగు నాకు తరిమిది పొందేటట్లు ఇది సిద్ధపరుస్తా ఉంటుంది ఈ వాక్యం నన్ను కాబట్టి నాకే ఇంకా ముఖ్యంగా దీన్ని ఈ యొక్క వాక్యం నన్ను ప్రిపేర్ చేయడం కోరికే చెప్పబడిందా అన్నట్టుంటే అది వింటుంటే వాక్యం కాబట్టి యాకోబు రాసిన పత్రిక సరే ఈ యాకోబు ఎవరు అంటే యేసు ప్రభు యొక్క తమ్ముడు అన్న విషయం మీరు బాగా తీసుకోవాలా యేసు ప్రభుకి పదకొండు మంది తమ్ముళ్ళు అయితే పదకొండు మందిలో ఒక్కడే ఆయనను వెంబడించి ఆ యాకోబే ఈ యాకోబు కాబట్టి అతను ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఎదిగి తన జీవిత కాలము ముగించే సమయానికి రాసిన పత్రిక ఇది ఎంత అనుభవపూర్వకంగా ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదిగి దేవుని వాక్యంలోని సత్యని గ్రహించి రాసినాడు అంటే ఆ వాక్యం ఈ రోజు కూడా పనిచేసింది అన్న విషయం చూడండి మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నుంచి చూడండి ఎవరన్నా మొదటి అధ్యాయము ఇరవై రెండవ నుంచి ఇది మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం ఈ వాక్యం ఎందుకు తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు ఎవడైనా వాక్యమును విలువాడ ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుతున్న మనిషిని పోలి ఉన్నాడు మంచిదే పొద్దున్నేసి మనం స్నానం చేసుకొని సిద్ధపడి ఆఫీస్కి పో బయటకు ఎక్కడికో పోవడానికి పోయినప్పుడు అద్దం ముందు లోపడుతుంది కదా అద్దముందులో మంచి దూకుంటాము పోల్ వేసుకుంటాము నేను సాధన పోడు వేసుకోను మొన్న పౌడర్ వేసుకుంటే టూ మచ్ తెల్లగా కనిపిస్తున్నారు దాని తర్వాత ఏం చేశారు ఇది టూ మచ్ నువ్వు ఇట్లా కనిపిస్తే బాగుండదనేసి తీసుకుని రుద్దుతున్నారు నా మొహం బట్టబెట్టి నువ్వు కరెక్ట్ కనిపిస్తేలేవనేసి అంటే అలవాటు లేనివాడు పౌడర్ పెట్టుకుంటే అట్లా ఉంటుంది అన్నట్టు అది నేను లేదు సరే అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని అవతలకు వెళ్ళిపోయేవాడు ఎవడు వాక్యాన్ని విని వాక్యాన్ని విని కేవలము వాక్యాన్ని వినేవాడైతే కేవలము వాక్యాన్ని వినేవాడైతే దాని ప్రకారంగా నడుచుకోకపోతే ఏమైతుంది అన్న విషయం మీరు ఇరవై రెండు చూడండి మీరు వినువారు మాత్రమై యుండి అంటే కేవలం వాక్యం వినేవాళ్ళే కాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరి గురించి మనం చెప్తున్నాం ఈ వాక్యం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకునకుండా తగరదేసుకోండి కుత్త వినేవాళ్ళు మోసపోతారు అన్న విషయం కుత్తగా వినేవాళ్ళు జస్ట్ వాక్యం వినిపోయే వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మచేత నడిపి వాక్యం మోసపుచ్చుకోండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారనే యుండు మీరు విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తించకపోతే ఖచ్చితంగా మోసపోతారు అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి మనం వింటున్న ప్రతి వాక్యాన్ని ఏం మర్చిపోవద్ద విషయం చెప్తున్నాడు దాని ప్రకారంగా జీవించాలి చెప్తున్నాడు ఎవడనూ వాక్యమును విలువాడండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖంలో చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు దాని తర్వాత వాడు తను చూచుకొని అవతలకు పోయి వెంటనే మర్చిపోవును కదా బాగా చేసుకోండి వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించకపోతే ఖచ్చితంగా మర్చిపోతారట అంటే బైబుల్ బైబుల్ అంతటా ఎక్కడ కూడా లేదు వాక్యాన్ని విని మర్చిపోతారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు వాక్యాన్ని విని మర్చిపోయే కాలము మనం ఉన్నామనేది ఇది జ్ఞాపకం చేస్తుంది ఎందుకు సింపుల్ టెస్ట్ నేను మీకు చెప్తా పోయిన ఆదివారం మీరు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విన్నారు ఏం విన్నారు ఏ వచ్చిన అది ఏ అధ్యాయము అందులో ఏ పాయింట్స్ చెప్పాడు పాస్టర్ జ్ఞాపకం కుందా ఖచ్చితంగా ఉండదు జ్ఞాపకాన్ని అయితే నేను కొత్త కొని వారల నుంచి వాక్యనే జనిస్తున్నారు ఎందుకంటే ఇది చాలా హెచ్చరికలాగుతుంది వాక్యం ఎన్ని స్థలాల్లో పోయి మనం వాక్యాలు చెప్తున్నాం సేవకులు అని కదా మీరంతా సేవకులు సేవ జీవితంలో మనం ఎన్నో ప్రాంతాల్లో పోయి సువార్త ప్రకటిస్తున్నామో నువ్వు ఏం ప్రకటిస్తున్నావో నీకు జ్ఞాపకం నువ్వు ఏం వాక్యాన్ని చెప్తున్నావో నీకు జ్ఞాపకం లేక నువ్వు ఆడియన్స్ ల దేవుని వాక్యాన్ని వింటున్నావు ఏం వాక్యం వింటున్నావు నీ జ్ఞాపకం ఒక ఆదివారం పోయిన ఆదివారం ఒకటే జ్ఞాపకంగా కొట్టలేదు మీకు సరే నేను టెస్ట్ చేస్తే ఒక సేవకు ఇంట్లో పిలిచాను నన్ను మొన్న ఆదివారం మీరు ఎట్టన్ మైటీ రండి మాకు కష్టాలు ఉన్నాయని మీరు ప్రార్థన చేయాలంటే ఆ సేవకు ఇంటికి పోయి ప్రార్థన చేసిన ప్రజలు ఆదివారం మీరు ఏం వాక్యం విన్నారు అంటే టక్కు చెప్పిండు అంటే నేను వాళ్ళని తప్పు వాళ్ళ తప్పు నేను ప్రయత్నించాలి జస్ట్ ట్రయల్స్ అంటే అది నాకు కూడా వర్తిస్తారు ఆదివారం నేను ఏం వాక్యం చెప్పాను నాకు జ్ఞాపక కదా ఏ చర్చిలో నేను ఏ వాక్యం చెప్పిన నాకు జ్ఞాపకం లేకుంటే నేను వేసదారాకుండా ఆ సిస్టర్ ఇంకో సిస్టర్ అంటే అటుపోయిన వాళ్ళని చెప్పడం నాకు తెలుసు ఇంకొక పాసర్ ఇంట్లో కష్టాలు వస్తే ఆయన గెలిచిండు అప్పులు అప్పులు చేసి చర్చ కట్టారు సరే ఇది ఒక క్రైస్తవ బలహీనత అప్పులు చేసి చర్చ కట్టడం అప్పులు తీర్చకపోవడం బ్యాంక్ వచ్చి చర్చి గుంజుకోవడం ఇవి జరగబోతున్నాయి ఇతరలో మన బలహీనత ఇది వాణ్ణి చూసి విని చూసి పెద్దగా చర్చ కట్టుకోవాలా దాన్ని అలంకరించుకోవాలా దాని మీద తోరణం పెట్టుకోవాలా దాని మీద సిలవ పెట్టుకోవాలా దాని మీద గోపురం పెట్టుకోవాలి ఇవన్నీ అప్పుల భారం నీ జీవితం అంతా అప్పులతో నిండిపోతుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సేవలు సరిగా చెయ్యలేవు అప్పులు వచ్చి గుంజుతావంటాడు నువ్వు అంతకచ్చినప్పటికీ ఇంట్రెస్ట్ కట్టతావా ప్రిన్సిపల్ కడతావా కాబట్టి నువ్వు రెండు కట్టలేవు మన వాడు ఏం చేయాలా మీరు గుంజుకొని దోన లేదా బ్యాంక్ వాడికి ఏంది దాని చర్చ ఏంటేంది అంటే అక్కడ ఏమిటది సెంటిమెంట్ అది అకౌంటబిలిటీ పైసలు రావాలా దానిమీద ఆ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేస్తే వాడు దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలా వేరే వాడిని కమ్ముతారు దాన్ని దాన్ని బార్ కమ్ముతాడో వాడు సినిమా చర్యలు కమ్ముతాడో చర్చిలు సినిమా అయ్యే కాలం చర్చిలు బార్లు అయ్యే కాలం ఇంకేమైతే మన తెలియవా అంత భయంకరమైన కాలం అది కాబట్టి చాలా కష్టాలు అయిపోయారు పాపం వాళ్ళ కుటుంబం నిలిచిన ప్రార్థన చేసినప్పుడు సరే పాఠి నేనే మాకేం చెప్తాను వాళ్ళు ఫుల్ టైం సేవకులు పొద్దున్నీ సాయంత్రం వరకు అనేక ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి నేనేం చెప్పాల ప్రభు అంటే ఈ వాక్యం చెప్పించి ఈ చెప్పాలి నేను సిద్ధపడకుండా సాధారణంగా ఎప్పుడు వాక్యం చెప్పాను పుస్తకంలో ఇవన్నీ పాయింట్స్ రాసుకునేంత వరకు నేను రాలేనా ఈ ప్రాంతాన్ని లేట్ అయినా పర్లేదు కానీ ప్రిపేర్ కాకుండా ఎప్పుడు ఇక్కడ అది విధానం మనం తరబేదు పొందకుండా చేయనే చేయద్దు ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కావాలా సిస్టమేటిక్ రాసుకోవాలి పాయింట్స్ రాసుకొని ప్రిపేర్ అయిపోయి చెప్పాల నా మీద పరశుధా అభిషేకం ఉంది దేవుడు నాకు వివేచనవరం ఇచ్చింది దేవుడు నాకు పరలోకపు జ్ఞానాన్ని అనుగరించిన పోయి చెప్పేది కాదది అది శారీరకమైన తలం కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆ పాస్టర్ కుటుంబం అడిగితే ఆ పాస్టర్ ఒక్కరు చెప్పగలిగిన అండి కుటుంబం ఎవరు చెప్పలేకపోయినారు ఆదివారం ఏం వాక్యం మీరు విన్నారు చర్చలో అంటే ఆ పాస్టర్ ఒక్కరు చెప్పగలిగిండు సరే ఎదురు చెప్పలేండు మీకు తెలుసు ఆయనే వాక్యం చెప్పిండు కాబట్టి ఆయన తప్పక గుర్తుకుంటాడు కుటుంబికులకు ఎవరికి గుర్తులేదు కొంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినారు సిగ్గు పడినట్లు ఫీల్ నేను మీరు నేను చెప్తలేను నా బాధ్యత కానే క్రైస్తవ జీవితం ఎందుకు తెలుసు ఇప్పుడు చూడండి వాడు తను చూచుకొని అవతలకి తన ఎట్టివాడు వెంటనే మర్చిపోవును వాక్యము చెప్తుంది వాక్యం నువ్వు పాపవని చెప్తుంది నువ్వు ఉత్తగా విని వెళ్లిపోతే మర్చిపోతావు నువ్వు పాపివని నువ్వు సేవకు దేవుని బిడవే అనుకుంటున్నావు క్రైస్తవ జీవితంలో అనుకుంటున్నా అది నిన్ను హెచ్చరిస్తుంది నువ్వు పాపి అని కానీ నువ్వు దాన్ని మర్చిపోతే నువ్వు పాపంలోనే మరణిస్తావు మన చూడండి అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేలి చూచి నిలకడగా ఉండువాడేవడో వాడు విని నడుచువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగులు అంతేనా సరే ధన్యుడు అగును అంటే విన్న వాక్యాన్ని మర్చివాడు కాక దాని ప్రకారంగా జీవించినప్పుడు వాడు ధన్యుడు అని సాక్ష్యం ముందుతాడు అని చెప్తుంది వాక్యం కాబట్టి మర్చిపోవడం అనేది ఇక్కడ ఉంది వాక్యం ఇక్కడ ఇంకెక్కడ లేదు వాక్యం దివారాధులు ధ్యానించండి ఇలాంటి వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటారు కానీ విన్న వాక్యాన్ని మర్చిపోతారు అన్న విషయాన్ని చెప్తుంది ఇక్కడ మరిచిపోతే బాగా అర్థం చేసుకోండి పోయిన ఆదివారం ఏం చెప్పినామో మర్చిపోతున్నాము పోయిన ఆదివారం ఏం విన్నామో మర్చిపోయినాము మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘాలలో ఎన్నో ప్రాంతాలలో దేవుని వాక్యాలు వింటున్నారు మీకు గుర్తుకున్నాయి అవన్నీ చాలా కష్టం కదా నాకు జవాబు ఇవ్వడం కూడా ఏ పాస్డు జవాబు ఇవ్వలేదు నేను కూడా ఇవ్వలేదు చిన్నప్పటి నుంచి ఎన్నో వాక్యాలు వింటున్నాను ఎన్నెన్నో వింటున్నాను అవన్నీ జ్ఞాపకంకున్నాయా జ్ఞాపకంకి ఉండాలా అని చెప్తుంది వాక్యం స్టాండర్డ్ అది మనం ధ్యానిస్తున్న ప్రతి వాక్యము మనము నెమరు వేసుకోవాలి దాన్ని ధ్యానించాలి అందుకే రాసుకోమంటాడు మతిమరుపు జీవం కదా మనది మనవులము మతిమరపు జీవులము కాబట్టి మనం మర్చిపోకుండా ఉండాలంటే మనకి ఎన్నో రకమైన విధానాల మార్గాలు దేవుడు చూపించండు కొందరికి టాబ్లెట్ పీసీలు ఇచ్చేయండి కొందరికి మొబైల్ ఫోన్స్ ఇచ్చేడు కొందరికి చిన్న పీసీలు ఇచ్చేయండి కొందరికి ఏం లేదు గాని నోట్బుక్ ఇచ్చాడు పెన్ ఇచ్చండు రాసుకోవడానికి అదిగా రాసుకొని మనం మర్చిపోద్దు సరే దాన్ని తెల్లవారు వేసి ధ్యానించాలా దాని ప్రకారంగా దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలా ప్రాక్టీస్ చేయకపోతే నీకు ధన్యత రాదు ఎందుకో చెప్తాను చూడండి వినువాడు వినూట వలన విశ్వాసం కలుగును విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను నువ్వు విని మర్చిపోతే నీకు విశ్వాసం ఎట్లొస్తుంది విశ్వాసం లేకపోతే నీ ప్రార్థనకు జవాబు ఎట్లొస్త నీ ప్రార్థనకు జవాబు రాకపోతే నీకు ధన్యత ఎట్లా వస్తుంది జవాబు అంటే రిజల్ట్ రిజల్ట్ లేకపోతే నీకు ధన్యత రాదు క్రైస్తవ జీవితంలో నీ పదైనది పాస్టరే చెప్పలేని స్థితిలో నడి రోజు ఏం వాక్యం ధ్యానించినాడు ఏం వాక్యం చెప్తున్నాడు ఒక పాసర్ బ్రదర్ చెప్పి చెప్పి బోర్ వచ్చేసింది కదా చెప్పినట్లే ఉంది అన్నాడు ఏం చెప్పినా ఒకసారి పరీక్షించుకో చెప్పిన అన్ని అసలు బైబుల్ ఏ వాక్యం చూసినా చెప్పినట్లే ఉంది బ్రదర్ నాకు ఇంతకాలం ఇంకా ఏమీ లేదు అంతా చెప్పినట్లే అంటే ఒక రకంగా చెప్పాల ఆయనకి బోర్ వస్తుంది సేవ జీవితం వాక్య పరిచర్య బోరింగ్ ఉంది ఆయనకి అంటే చెప్పిందే చెప్పింది చెప్పిందే ఇంకేం కొత్తగా చెప్పాలా బోరింగ్ లైఫ్ ఇస్రాయల్ కూడా అదే బలహీనత కదా తాజా మన్నా ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు ఇది ఎంత బాగుంది ఎంత మధురేమ ఉంది ఇది తేనెలాగే ఉంది కొత్త నూనెలాగా ఉంది ఎంత రుచికరంగా ఉంది ఇట్లాంటివి వాటిని విశదీకరించిన వాడు దాని తర్వాత ఏమన్నారు కొత్త కాలానికి చవిచారము లేని మన్నా అంటున్నాడు అంటే రుచి పచ్చి లేదు తెలంగాణ భాషలో చెప్పాలంటే రుచి పచ్చి లేని ఈ మన్నా మేము ఎంత కాలం తినాలా బోరొచ్చే జీవితం క్రైస్తవ జీవితం కూడా అంతేరొచ్చు నువ్వు విని మర్చిపోతున్నావు అంటే ఖచ్చితంగా మీలో అవిశ్వాసం ఎంతగా జమ చేసుకొస్తాం అంచలంచెలుగా ఎదగమన్నాడు విశ్వాసంలో మీరు కొనసాగాలన్నాడు అంచలంచలుగా ఎదగాలన్నాడు సంపూర్ణ ఒకట సాగిపోదము రండి అని పౌలు పిలుస్తున్నాడు కాని ఎకరేషన్ గొంగలెక్కడే దానికంటే మించి ఎకరేషన్ గొంగలెక్కడంటే ఓ రీతికి అర్థమే ఉంది కాని అంతకంతకు చెడిపోయి అన్న వాక్యం వింటాం రాంగ రాంగ రాజగుర్రము గాడిదయను అన్న సామెత తయారైపోయింది మన జీవితం సరే మీ గురించి మాట్లాడతలేను కానీ ఒక వీతిగా ఆ రీతిగా మనల్ని హెచ్చరిస్తుందంటే మనం కష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి ఎన్ని వాక్యాలు చేస్తున్నాను ఈ బ్రదా జ్ఞాపకం చేస్తాడు నాకు దిలీప్ బ్రదర్ ఎప్పుడు నన్ను ఫోన్ చేసి బ్రదర్ పలాని వాక్యంలో పలాని స్థలంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని ఎడిటింగ్ ఉన్నాయి నాయిస్ ఎక్కువ ఉంది డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది దాన్ని ఎడిట్ చేయబడి నేనంటే నాకు ఎట్లా జ్ఞాపకం ఉంటుంది ఇన్ని కొన్ని గంటలు కొన్ని వందల గంటల రికార్డింగ్స్ కదా అవన్నీ ఎట్లా జ్ఞాపకం ఉంటాయి నువ్వే నాకు కరెక్ట్గా అది ఏ మెసేజ్ ఏ రోజుది అవన్నీ నాకు చెప్పు నేను దాన్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసి అప్లోడ్ చేస్తా అని అతను అందరిలోకి అతను ఒక్కడే అటువంటి ఐడియాస్ ఇవ్వగలడు ఎందుకంటే ఆయనకి బహుశా కంప్యూటర్ ఫెసిలిటీ ఉందేమో అవి ఓపిక చెప్పడానికి సరే సేవా జీవితంలో అవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలని చెప్తున్నాం ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే వింటున్నాం వాక్యం గానీ మనం దాన్ని మర్చిపోతున్నాం ఎందుకు మర్చిపోతున్నాం అంటే దాని ప్రకారంగా ప్రవర్తిస్తలేం దాన్ని అమ్మల్లో పెట్టుకుంటా మనం క్రైస్తవ జీవితంలోని బలైనది కాబట్టి సేవా జీవితం ఇది చాలా ప్రాముఖ్యమే నువ్వు అనేక ప్రాంతాల వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళకి నువ్వు మార్గం చూపించాలా ఈ వాక్యాన్ని నువ్వు మర్చిపోకూ ఉండాలంటే ఏం చేయాలి మీరు రేపటి నుంచి ఏం చేయాలా ప్లాన్ వాక్యం చెప్పినాక ప్లాన్ చెప్పాలా ఈ వాక్యాన్ని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలా అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా విడుదల వస్తుంది ఎందుకంటే వాక్యాన్ని వాక్య ప్రకారంగా జీవించినారు కాబట్టి విశ్వాసంలో బలపడినారు కాబట్టి ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది అప్పుడు అంచలించలేదుగుతుంది మీ క్రైస్తవ సేవ జీవితం క్రైస్తవ మీ సంఘం అనేకులు విడుదల బుద్దుతుంటారు శ్రమల నుంచి కష్టాల నుంచి ఎందుకంటే విశ్వాస సహితంగా ఉంది వాళ్ళ ప్రార్థన మరి వాళ్ళకు విశ్వాసం ఎదగాలంటే మీరు ప్లాన్ చేయించాలి గుత్తంగా వాక్యం చెప్పి చనిపోతుంది పాస్టర్ ఎంత బాగా చెప్పిండీ బ్రదర్ ఈరోజు వాక్యం అని పొగురుతూ కానీ ఏం చెప్పిండు అంటే ఎవరికి తెలియదు ఏం చెప్పిండంటే ఆ ఈవినింగ్ కే మర్చిపోతారు అటువంటి బలహీనతమైన జీవితంలో ఉన్నాము ఏ రీతిగా వాళ్ళు ఎదగారు అందుకే వినేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్న విషయము వీళ్ళన్న చెప్పిండు ఎవరన్నా యాకోబా అన్న చెప్పిండు యాకోబానా ఏసుకోవే చెప్పిండు వినేవాడు ఎట్లుంటాడు అనేది విత్వానికి చూస్తామా మతేసు వార్తలో ఒకసారి చూడండి నత్తవార్త పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయము మూడవ వర్షం కదా మూడు నుంచి తొమ్మిది అంతేనా మూడో వర్షం నుంచి తొమ్మిదవ వర్షం వరకు సరే దానికి చదవకముందు నేను మీకు ఒక విషయం చెప్పాలా మనకి దేవుడు విచ్చి విధానం ఏంటంటే నాలుగు రకాల క్రైస్తవ గుంపులు ఇలా కనిపిస్తాయి అది మీరు దాని దాన్ని ఆ ఆ యొక్క ఆ యొక్క బెంచ్ మార్క్ లాగా పెట్టుకోండి అన్న నాలుగు రకాల క్రైస్తవ గుంపులు మీకు కనిపిస్తాయి ఆ విన్న వాళ్ళు నాలుగు రకాల గుంపులు అని మీరు చూడగలరు ఇప్పుడు చూడండి ఇప్పుడు చదవండి వారు వితన్ని విత్తనములు త్రోవక్కను పడెను సరే త్రోవోపక్కను పడెను అనేది ఒక క్రైస్తవ గుంపు కొన్ని విత్తనములు త్రోపక్కను పడెను సరే ఆ విత్తనము పడిన జీవితం ఎట్లుందో చూడండి పక్షులు వచ్చి వాటిని మునింగివేసను అనొక క్రైస్తవ గుంపు అది రెండవది కొన్ని మన్ను లేని పడను అది రెండవ గుంపు తర్వాత ఏమైంది మన్ను లోతుగా లేనందున వెంటనే మల్చను గాని మాడిపోయాను కదా అది రెండవ క్రైస్తవ గుంపు మూడవ చూడండి కొన్ని ముళ్లపోతలలో పది రోజులు సరే చూడండి మొదటిది త్రోవ పక్కన అంటే ఒక గుంపు అది రెండవది రాతి నేల మీద పడడం రెండవ గుంపు మూడవ గుంపు ముళ్ల పొదలలో నాలుగవది మంచినీలలో సరే అందరం నాది మంచినేల నేను మంచి నెల అనే గుంపులో ఉన్నవాన్ని అనుకుంటారు కదా కానీ వ్యాపిన ప్రకారంగా నువ్వు మరిచిపోతే కచ్చితంగా మొదటి మూడు గుంపులనే ఉండిపోతావు ఆ మొదటి మూడు గుంపులు ఎవరో మీకు తెలుసు నేను చెప్పడం లేదు మీకు అనేక మొదటి మూడు గుంపులు ఎవరు అనేది మీకు ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యపరంగా పరంగా మత క్రైస్తవ జీవితంలో బోధలో రెండే క్రైస్తవ గుంపులు కనిపిస్తాయి ఎక్కడ చూసినా గానీ రెండే క్రైస్తవ గుంపులు కనిపిస్తాయి గొర్రెలు మేకలు అని చెప్పేస్తారు వాళ్ళంతే నీతి మంతులు అనీతిమంతులు అని చెప్పేస్తారు కానీ మనకు దేవుడు చూపిస్తున్నాడు ఏ వాక్యం చూసినా ఏ ఉపమానం చూసినా నాలుగు క్రైస్తవ గుంపులు కనిపిస్తాయి క్రోవ పక్కన ఇవన్నీ టైం పాస్ గుంపులు ఇవి టైం పాస్ గుంపులు జస్ట్ వినేష్ వెళ్లిపోతాయి నాకు బాగా ఈ విషయం దేవుడు చూపించాడు ఇంకోటి మనం కూడా మన జీవితంలో కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం ఆ ఇప్పుడు సిస్టర్ అనేక సార్లు ప్రాంతానికి పిలిపిస్తూ ఉంటది కదా ఆ సిస్టర్ తను అక్కడ గ్రామంలో సేవ చేస్తూ ఉంటుంది ఆ సిస్టర్ వాక్యాం మనం పిలిపిస్తూ ఉంటుంది బ్రదర్ మీరు వచ్చి అక్కడ వాక్యాన్ని చెప్పాలో చాలా మంది వింటారు కదా ఆ సరే మీరేమనుకో జస్ట్ చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ లాగా అది మీకు వర్తించదు సపోజ్ ఆ సిస్టర్ అక్కడ పిలిపించి లేక మిమ్మల్ని అందరికి పిలిపించి ఆ వాక్యం వినాలని పిలిపించి అందరి కొరకు ఆ సిస్టర్ వినకపోతే అవకాశం ఉందా మనం కూడా ఎంతో ఎన్నో ఇంటికి పాసాలను పిలిపిస్తూ ఉంటాం బ్రదర్ మీరు మా ఇంటికి ప్రార్థన చేసేసి వాళ్ళని ఇంటికి పిలిపించి మనము కూల్ డ్రింక్ తీసుకురావడానికి సమోసాలు తీసుకోవడానికి పోతామా లేదా అంటే మనం వాక్యం పట్ల ఆసనం తీసిమా లేదా ప్రిటెన్షన్లే కదా ఇది క్రైస్తవ జీవితంలో కొందరు పాస్టర్ మంచి వాక్యం చెప్తాడు అందరి కొరకు నేను పిలిపిస్తాను అని పిలిపిస్తారు గాని వాళ్ళ కొరకు కాదు అనుకుంటారు అదొక గుంపు మీరే ఇప్పుడు అర్థం చేసుకోండి ఏ గుంపు అని మార్తా మరియాల గురించి ప్రభు జ్ఞాపనం చేసి మరియా ప్రభు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా బేతనియా ప్రాంతానికి వచ్చినప్పుడు బేతనియలు కదా ఉండేది మార్తా మరియాల హాజరులు బేతనియాకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ దిగేవాడు గలలియా ప్రాంతం అంతా ఆయన ప్రయాణం చేసి వచ్చి గదలియా ప్రాంతము అంతా సేవ చేసినాక ఆ యోడన్ అది దాటి తెల్లవారిపోత వచ్చేవాడు బేతని అప్పి వచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో దిగి వాళ్ళ దగ్గర తిరేసినాక మెల్లగా అక్కడి నుంచి బేత బగి బేత్ బే తర్వాత ఆయన సేవ విధానం తన జీవిత కాలం సేవ చేసే ఆ ఎరుసలిం దినమంతా వాక్యం ప్రకటించినాక అక్కడి నుంచి ఆ రాత్రి ఏ తోటకు వెళ్ళేవాడు వెచ్చమేదన ఒలివా కొండమీకి ఎక్కేవాడు ఒలి వాళ్ళ కొండ మీద ఎక్కి కూర్చొని శిష్యులతో చూస్తు కూర్చొని ఆ పట్నాన్ని చూస్తూ ఆయన చెప్పేవాడు అనేకమైన విషయాలు ఆయన మరణించక ముందు కూడా అదే జరుగుతుంది ఆ దృశ్యం మనం జ్ఞాపకం చేసుకుంటాం మాత ప్రభు వచ్చినప్పుడు ఆయన కొడుకు ఏమేమో వండాలా అనేసి ఆయన ఆసక్తితో కిచెన్ లో ఉండేది మనం గమనిస్తూ కదా వంట గదిలోకి రకరకాల వంటలు వండాలా ప్రభుని ప్రభుకి మంచి మంచి ఆహారాలు పెట్టాల పాపం ఎంతకాలం అయితే తిని మంచి భోజనం తినక ఎంత కాలమైంది ఈ పాస్టర్ కి ఎంతకాలమైందో మంచి భోజనం దొరకక అనేసి క్రైస్తవ జీవితంలో అట్లేదు లోపల రకరకాల భోజనాలు నేను మొన్న ఒక సేవకుల ఇంటికి పోతే అక్కడ ఇంకొక పాస్టర్ వచ్చాయి ఆ పాస్వర్ ఏమంటుంది తెలుసా మేక మాంసం ఎప్పుడు పెడతావు నాకు అని ఇంకొక ఏమని అడుగుతున్నాడు నేను అడుగుతున్నా పక్కన నా సంగతి తెలుసు నేను డైరెక్ట్ కొట్టేస్తా మీ ఇంటికి వస్తే నాకు మేక మాంసం పెడతావా అని అడుగుతున్నాడు ఇంతకు ముందు కొన్ని కేసులలో కోడింగ్ వస్తే నేను మీ ఇంటికి వస్తా అని చెప్తున్న పాస్తారు కదా వీడి మనిషి ఎక్కడుంది వాడి కడిపే వారి దేవత అన్న వాక్యం వారి జీతలు నెరవేరుతుందా లేదా అంటే వాడికి ప్రభు మీద ఆసక్తి లేదు మేక మాంసము కోడి మాంసము నాటుకోడి కోస్తావా ఇవి వాళ్ళని నేను కింద కూర్చున్నా నాకెందుకంటే ఎప్పుడైనా కింద కూర్చొనే తినాలా కింద కూర్చొనే చేయాలి ఆ పాస్టర్ మళ్ళా మంచి పెద్దకొస్తు పాస్టర్ వ్యతిరేకంగా మాట్లాడేవాని కాదు కానీ మీరు త్వరగా లేకనే అంటాడు ఎందుకుగా నేను ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు ఏ నాకు ఇక్కడ మంచిగుద నే ఎందుకంటే ఆయన బలం ఆయన కిందికి వచ్చి కూర్చోవాలి కదా నాతో పాటు ఆయన కిందికి రాడు నన్ను పైకి లేమంటాడు నాకేమండే నాకు లేబుద్ది కావట్లేదు నేను వాళ్ళతో పాటే కూర్చోాలా ఆ మనుషులతో పాటు కింద కూర్చోాలని నాకు ఆశ ఫస్ట్ టైం పిలిచి వాళ్ళు చాలా చాలా దూరం నేను వెళ్ళినాను వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు అన్న తినారు నేను వాళ్ళతో పాటు కింద కూర్చొని తింటే స్టూల్ ఇక్కడ కూర్చుని కదా కూర్చుని కూర్చుంటుంది లేదు నాకు కింద కూర్చుంటే తినబోదైత నేను ఆయన పైన కూర్చొని ఇంకొక స్టూల్ పెట్టుకుని తప్పు లేదు ఆయన తప్పు మాట్లాడతాను నేను ఆయన బలినతాది సరే ఆయన కింద కూర్చోలేడేమో నాకు కింద కూర్చోలేని ఆసక్తి ఎందుకంటే బాడీ ఫిట్నెస్ కావాలనేసి నేను కింద పైగా అందరితో పాటు కూర్చొని తింటే మంచిగా ఉంటుంది అది మన మన సంస్కృతి మన ఈ దేశంలో అందరు కలిసి కూర్చొని కింద తినడం అనేది మంచిది అన్న విధానం వెస్టర్న్స్ అంటే నేను ఏదన్నా ఫైవ్ స్టార్ హోటల్ పోతే అట్లా తింటా ఎక్కడ పోతే అక్కడ తిన అట్లనే మనం జీవించాలా సరే కారం బాగుండే నాకు కారం పడదు బట్ మసాలా బాగా వేసినారు కారం కూడా బాగా చేసిండ్రు కారం మసాలా కారం ఎక్కువ వేసినా మసాలా ఉంటే తినబోతిత్తది మసాలా లేకుండా కారం ఉంటే తినలేం నీళ్ళు తాతటము ఆడటము తినలేం సరే అట్లా ఉండే ఫుడ్ సరే దేవుడు వాళ్ళకు ఆ జ్ఞానం ఇచ్చిండు వాళ్ళు మంచిగా తింటుండ్రు సరే వాళ్ళు తింటే చాలు కదా మనకి వాళ్ళ ఆనందంతో ఆసక్తితో ఆ పండుగ చేసుకొని తింటుంటే నాకు మంచిగా అనిపించింది కానీ పాస్టర్ బలహీనతలు ఈ రీతి ఉంటాయి సరే ప్రార్థన చేయబ్రదర్ అని నేను చివరి ఆయన ఏమని ప్రార్థన చేస్తా సార్ వీళ్ళు ఎందుకు వరకు ఇక్కడ జమహీనరావు నాకు తెలియదు కానీ మీకు తెలుసు వారి హృదయవాంఛలాన్ని తీర్చండి అని ప్రార్థిస్తున్నారంటే ఆయనలో ఏమి బలహీనత ఉందో ఆ క్షణమే దేవుని యొక్క ఆత్మ ఆయనలో అసూయ ఈర్ష ఇటువంటి ఆత్మలు ఆయనలో ఉన్నాయి కాబట్టి మనకి ఏ డినామినేషన్ అనేది కాదు సేవ జీవితంలో క్రైస్తవులు ఏ రీతిగా సేవకులు ఏ రీతిగా బలహీనతంగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు సరే ఇవన్నీ నేను విశదీకరించి ఈ రోజు నేను చూపించాను ఎందుకంటే ఎన్ని మన రికార్డింగ్స్ ఆన్లైన్ ఉన్నాయి ఇంటర్నెట్ రేడియోస్ లో ఇవన్నీ ఉన్నాయి రికార్డింగ్స్ ఈ ముళ్ల పొదలు ఎవరు ముళ్ల పొదల పడిన విత్తనాలు గుంపు అదే రీతిగా రాతి నెల గుంపు ఎటువంటిది అదే రీతిగా తోపక్కన గుంపు ఏది మంచి నిలన పడిన గుంపేది ఇవన్నీ విషయాలు ఆత్మీయమైన చిహ్నాలతో కూడిన వాక్యాలు మనం హిందీసాలో ధ్యానించాం ఒకటైతే గమనించాల్సింది ఏంటంటే ముళ్ళు దేనికి ఎందుకంటే ఎన్ని ప్రాంతాలలో వాక్యాలు చెప్పినా ఆ గుంపులు ఎవరో అని చెప్తా ఎటువంటి వాళ్ళు చెప్తారు గాని ఆ ముళ్ళు ఏంటి చెప్పారు సూర్యుని విషయంగా చెప్పారు ఎండ దేనికి సంబంధించి చెప్పదు త్రోవోపాకన పడితే ఏమైతుందో చెప్పారు త్రోవపకన పడినప్పుడు పక్షులు ఎవరు చెప్పారు పక్షుల గురించి ఏ పాసాలు చెప్పడం నేను వినలేదు సూర్యుని గురించి ఏ పాస చెప్పడం వినలేదు అదే రీతిగా ముళ్ళు దేనికి సంబంధించినవి ముళ్ళు అట్లా లోకాల దానికి సంబంధించినాయి కానీ అందులోని ఆత్మీయ సత్యాలు ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకు ఒక దశలో అక్కడికి ఆగిపోతుంది క్రైస్తవ జీవితం ముందుకు పోలేని వలైన క్రైస్తవ జీవితం కానీ మనం మటుకు ముందుకు సాగిపోవాలా అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపం చేస్తుండడు ఈ మొదటి మూడు గుంపులలో నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉండద్దు అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తుంది మొదటి మూడు గుంపులలో మీరు ఉండడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తీర్మానించుకోవాలి నీ తీర్మానం ప్రకారంగానే నీ సేవ జీవితము నీ యొక్క దైవికమైన జ్ఞానంలో అభివృద్ధి పొందే జీవితం నీ తీర్మానం నువ్వు ఆ గుంపులో ఉంటావు కానీ బాగా అర్థం చేసుకోండి నువ్వు తీర్మానించకపోతే ఆటోమేటిక్ మొదటి మూడు గుంపులలో ఉంటావు క్రైస్తవ జీవితం అది నువ్వు తీర్మానించుకుంటేనే మంచి నేలగా తయారుగా ఇందాక ఎవర చెప్పిన వాక్యం ప్రకారంగా ఆ రీతిగా మంచి నేలగా విన్న ప్రతి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోవద్దు సరే నాకు చాలా ప్రాబ్లం నేను గురికైనా మర్చిపోతా ఉంటాను ఎందుకంటే అనేకమైన పనులు పెట్టుకుంటాం కాబట్టి మారతా లాగుంటాం కొన్నిసార్లు కానీ మారతా మారతా నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్నావు కానీ మరియా ఉత్తమమైన నేనుకునేది ఏంది ఉత్తమమైనది ఆయన చెప్తున్న వాక్యాన్ని వినాలా దాన్ని నెమరేసుకోవాలా దాన్ని ధనించాలా మళ్ళా ఆయన ఇటువంటి వాక్యాలు ఎప్పుడు చెప్తాడో అన్న ఆసక్తి అనుకుంది మర్యాలో మరి మరియా మరియ మీద ఏం చేస్తుందా లేదా ఉత్తమైన రీతిగా క్రైస్తవ జీవితం వాళ్ళిద్దరిది రెండు గుంతుల రీతి కనిపిస్తున్నారు వాళ్ళు మరియా ఉత్తమమైనది అనుకున్నది మార్తానుకోలేదు ఉత్తమమైనది ప్రభు చెప్తున్నాడు మనంగా చెప్పాల్సింది మారతనుకుంటుంది నేను ప్రభుకి మంచి ఆహారం సిద్ధపరచాలనుకుంటుంది కానీ అది ఉప ఉత్తమమైనది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరియా మార్తా చేసేది మంచిది కాదు నేను మీ ఇంటికి చికెన్ బిర్యానీ తినడానికి రాలేదు భవిష్యత్తులో వస్తారు పాస్తా తినడానికి మీ ఇంటికి నో ప్రాబ్లం బట్ నేను మట్టుకు వచ్చింది దాని కొరకు కాదు ఉత్తమమైనది ఎన్నుకోవాలా అన్న విషయాన్ని మనము ఆ వాక్యం చేత గ్రహిస్తున్నాం కాబట్టి మనం విన్న వాక్యాన్ని దాన్ని నెమర్ వేసుకోవాలా రాసుకోవాలా మెమరైజ్ చేసుకోవాలా పొద్దున్నేసి జ్ఞాపం చేసుకోవాలి నేను వాక్యం విగ్రహించాను ప్రభావా ఈ వాక్యాన్ని నేను ఈరోజు ప్రాక్టీస్ చేయాల ప్రభావా నాకు సహాయపడు ప్రభావా అనే ప్రార్థన నీకు చాలా అవసరం లేకపోతే యాకబు చెప్పిన వాక్యము నీ జీవితం నెరవేరుతుంది నువ్వు మర్చిపోతావు అద్దంలో నీ మొహాన్ని చూసుకొని వెళ్లిపోతా ఉంటావు కాలం కాలం పోతానే ఉంటది అద్దం చెప్తా ఉంటది అరే నువ్వు నీ మొహం మీద మురికి ఉంది నువ్వు చూసుకుంటులేవు ఎందుకంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక ఆచారబద్ధంగా చూసుకొని పోతాను కానీ అట్లా కాదు నువ్వు నిలబడు చూసుకో నీ మీద మురికి ఉంది దాన్ని క్లీన్ చేసుకో ప్రాక్టీస్ చేయి ఆ రీతిగా చెప్తుంది ఇది అద్దం లాంటిది ఈ వాక్యం ఈ వాక్యం చెప్తుంది నీ మీద మురికి ఉంది నీ హృదయంలో చెత్త ఉంది చెదరం ఉంది నీలో కపటం ఉంది నీలో యథార్థత లేదు నువ్వు సేవ జీవితంలో ఉన్నా గానీ నువ్వు బయటికి ఒకటి లోపలి ఎక్కువ లాగా ఉన్నావు అన్న విషయం ఇది చెప్తుంది దాని ప్రకారం నువ్వు ప్రాక్టీస్ చేస్తలేవు దాని ప్రకారం నువ్వు జీవిస్తలేవు నీ యొక్క కపట్యాన్ని విడిచిపెడతలేవు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది అదే ఇదే మనం కొంతకాలం నుంచి ఇక్కడ చూస్తున్నావు మీక గ్రంథానికి సంబంధించిన వాక్యాన్ని పోయిన వారము మనము మూడవ అధ్యాయాన్ని ముగించుకొని నాలుగవ అధ్యాయానికి వచ్చినాం మూడో వాద్యం ముగింపు వచ్చేటప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఎవరిక నిలబడి వాక్యం చెప్పినా ఇటువంటి వాక్య రీతిగానే ఉంటుంది అది ప్రవచనాత్మకమైన వాక్యాలే గాని లేక నూతన నిబంధన కాలం సంబంధించిన ఆదరణకరమైన వాక్యాలే గాని సువార్తకు సంబంధించిన వాక్యాలనే గాని చూడండి మీకా గ్రంథము మూడో వాద్యంలో మీకాడు మాట్లాడుతున్నాడు ఇది పోయి చెప్పు ఇస్రాయల్ ఈ రీతిగా చెప్పు లేక యూన ప్రజలకి ఈ రీతిగా చెప్పు ఎందుకంటే మీకా గ్రంథానికి వచ్చినప్పటికీ ఇస్రాయల్ దేశము రెండుగా విభజింపబడినట్టు మనం చూసినాం కదా ఏ కాలానికి వచ్చిప్పటి సొలమోను సొలమోను రాజు తర్వాత తన కుమారుని రాజు కుమారుడు రాజు అయినప్పుడు అతని కాలంలో ఇస్రాయల్ దేశం రెండుగా విభజింపుబోనట్టు మనం చూసినాం ఉత్తర దిక్కున్న సమరయ రాజధానిగా ఉంటే ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయల్ దేశానికి దక్షిణ దిక్కున యూదాకి ఎరుసలేము రాజధానిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఈ రెండు రాజధానులకు లేక రెండు దేశాలకి ప్రవచించినట్టు మనం చూస్తున్నాం చూడండి నేను ఇలాగ ప్రకటించి తిని సంతతి యొక్క ప్రధానులారా ఇస్రా అధిపతులారా కాబట్టి ఈ రెండు గుంపులు ప్రధానులు అధిపతులు అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం ప్రధానులు అధిపతులు అంటే లీడర్స్ అడ్మినిస్ట్రేటర్స్ లేక మినిస్టర్స్ అడ్మినిస్ట్రేటర్స్ పొలిటీషియన్స్ గవర్నమెంట్ అథారిటీస్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ రెండు గుంపులు ఇవి అంటే సాంగిక జీవిత విధానంలో చూస్తే ఈ లీడర్స్ మరియు అడ్మినిస్ట్రేటర్స్ ఏ రీతిగా తయారైనరు అనే విషయాన్ని చూపిస్తున్నారు చూడ న్యాయము ఎరిగి ఉండి న్యాయము ఎరిగి ఉండట మీ ధర్మమే కదా అంటే మీరు న్యాయాన్ని పాటిస్తలేరు అనే విషయాన్ని కింద మాట్లాడుతున్నాడు ఆయనను మేలును అసహించుకుని కీడు చేయ ఇష్టపడుదురు వాళ్ళు ఎట్లా జీవిస్తున్న గవర్నమెంట్ అథారిటీస్ పాలిటీషియన్స్ ఎలా జీవిస్తున్న చూడండి నా జిల్ల చర్మము ఊడదీసి వారి ఎముకల మాంసము చీల్చివేయందురు నా జిల్ల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యముకలను విరిచి ఒకడు కుండలు వేయు మాంసం ముక్కలు చెయు మాంసంగా వారిని తొత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు అంటే ఆ రీతిగా దోచుకుంటున్నారు ప్రజలని ఆ బ్రజలు ఇందాక చెప్పినట్లు మన సరే మన దేశపు డబ్బంతా అక్కడ పోయిందంటే అది ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర యాభై నుంచి పోతుంది అది ఇండిపెండెన్స్ తర్వాత నుంచి జరుగుతుంది కథ ఈ కొత్తగా పోయి స్విట్జర్లాండ్ బ్యాన్స పైసలు ఉంది కాదు మన దేశ పైసలు అది కొన్ని దగ్గర నలభై యాభై సంవత్సరాల నుంచి పోతుంది ఆ పైస అదంతా పోతుంది అడబోయి అక్కడ పెట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ సేఫ్ కాదని విషయం సరే అక్కడ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినట్టు ఆ పైసలు తినకుండా మినిస్టర్స్ ఎంతో ఎందుకంటే అది విధానం మనం చూసినాం ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకూడని ప్రభు చెప్పిండు కానీ నేను ఆర్జిస్తా ఆర్జిస్తా అని సవాల్ చేస్తుంది క్రైస్తవ జీతం ఈ లోకంతో స్నేహం వద్దు అంటే నేను ఈ లోకంతోనే స్నేహం చేస్తా అంటుంది క్రైస్తవ జీవితం అలహీనంగా తయారైపోయింది ఇక్కడ మటుకు పాలిటీషియన్స్ ఎంటైర్ గవర్నమెంట్ సిస్టమ్ కరప్షన్ తో నిండి ఉందన్న విషయం ఇందాక బ్రూపించినట్లు మీ కూడా దేవుడు చూపించింది సరే మళ్ళీ మీ కాలంలో నెరవేరింది ఈ రోజు నెరవేరలేదా ఈ రోజు ప్రపంచం ప్రతి గవర్నమెంట్ ఇక్కడనే తయారైంది ఆశ్చర్యకరం ఏంటంటే క్రైస్తవ దేశాల గవర్నమెంట్ అక్కడ తయారైనాయి బాహటంగా కరప్షన్ ఎక్కడ లేదు క్రైస్తవ సంఘంలోనే క్రైస్తవ దేశంలోనే ఉందన్న విషయం ఇక్కడ జాగ్యం చేస్తాం అయితే మూడవ అధ్యాయము ముగించే టైంకి ఆశ్చర్యకరమైన విషయం ఏం చూడండి వారి యాచకులు కూలికి బోధింతురు పదకొండవ వచ్చినం వారి యాచకులు కూలికి బోధితురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు కాబట్టి యుగ సమాప్తికి వచ్చేటప్పటికి యాజకులు ఎట్లా తయారైనరు ప్రవక్తలు ఎట్లా తయారైనరు యాజకులు కూలికి అంటే డబ్బు ధన వ్యామోహం ఇదా ప్రధాన చెప్పినట్లు ధన వ్యామోహంతో నిండి ఉంది సేవ సేవకులు లేక యాజకులు అదే రీతిగా ప్రవక్తలు ఏం చెప్పినారు దేవుని ఆత్మావేశం చేత చెప్పాల్సిన ప్రవచనాన్ని చెప్పక వాళ్ళు ముసలమ ముచ్చట్లు లేక సోద చెప్తున్నారు సోదే అంటే ఏంటంటారు సమీపు సోదే అంటే భూతంల బోధ లేక దయముల బోధ మోసపుచ్చు ఆత్మల బోధ అన్న విషయానికి అపం కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ క్రైస్తవ జీవితం అక్కడ తయారైతుంది అన్న విషయాన్ని వాళ్ళు చెప్తారు అని ప్రెసెంటెన్స్ తో చెప్తున్నాడు మీకు ఆ చెప్పే విధానం ఏంటంటే వాళ్ళు ఆ రీతిగా బోధింతురు బోధించిరి అంటే పాస్టెన్స్ కదా బోధింతురు అంటే ప్రజెంటెన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు వాళ్ళు అది బోధితురు ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదే చెప్పుదురు కాబట్టి అది జరుగుతూనే ఉంది రెండు వేల సంవత్సరాల లేక దానికి ముందు ఏడు వేల ఏడు వందల సంవత్సరాలు అంటే రెండు వేల ఏడు నుంచి ఇది నెరవేరుత ఉంది ఆస్ట్రేలియా ఏంటంటే ఈ రోజు బాటంగా ప్రపంచం అంతా అదే విషయాన్ని చూపించింది దాని తర్వాత మనము నాలుగవ అధ్యాయాన్ని మనము పోయిన వారం ఆరంభించుకున్నాం ఈ రోజు దాన్ని కృప్తంగా మీకు చూపించి కొంత మనం వాక్యాన్ని ముగించుకుందాం సరే నాలుగవ అధ్యాయంలో ఏం జరుగుతుంది విషయమే మొదటి వచనంలో మనం చూసినాం నాలుగవ అధ్యాయంలో ఏముంది అంత్య దినహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు ధను నునికి వద్దురు అంత్య దినములు అన్న పదం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఆ పదం ఒక్కటి మీరు తీసేస్తే ఏం జరుగుతుంది తెలుసా ఇది సువార్తకు సంబంధించిన వాక్యం రెండు సంవత్సరాల నుంచి యహోవ మందిర పర్వతము లేక ఏ దేవుని యొక్క మందిరానికి అన్ని జనులు వస్తారు అన్న విషయాన్ని అక్కడ చెప్పబడింది కదా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దురు కానీ రెండు సంవత్సరాలు నెరవేరుతుంది కానీ ఈ వాక్యము అంత్య దిన సంబంధించిన వాక్యం అన్న విషయం బాగా తెలుసుకోవాలి అంత్య దినం అంటే చెప్పండి అంత్య అంటే చివరిది లాస్ట్ డేస్ అన్నట్టు కాబట్టి చివరి దినం అంటే ఏది చివరి దినం శ్రమలు అడిపి అర్థం చేసుకోవాలి ఆ రీతికి అర్థం చేసుకోవాలా లేదా నువ్వే నాకు చెప్పు ప్రవ్వాని కామెంటరీ ప్రకారంగా పలాని పుస్తకం ప్రకారంగా నేను అట్టాన్ని అర్థం చేసుకుని ముందుకోవాలా నువ్వే చెప్పు ప్రవ్వా అన్న పైన నీకు రిలీజ్ ఇస్తాడు కాబట్టి ఆ కాలమున అన్ని జనులు వచ్చి సీఎం లో నుండి ధర్మశాస్త్రమును ఎరుసలే నుండి యహోవాకు ఆపేషణ పోయిన వారం కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీఎంలో నుండి ధర్మశాస్త్రమును ఎరుసలేం లో నుండి యహోవాకును బయల్వేలును కాబట్టి ఆ రెండు విషయాలు బాగా అర్థం ఈ రోజు ప్రపంచమంతటా క్రైస్తవ సంఘంలో ఉన్న బలైనత ఏంటంటే ఆ కాలం ఏం జరుగుతుంటే సీఎం లో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేం లో నుండి అవి రెండుగా చూపిస్తాను కదా సీఎం నుండి ధర్మశాస్త్రము ఎరుసలేం నుండి యహోవవాకు సరే సియోను అంటే చెప్పండి సియోను దేనికి సాదృశ్యం ఇస్రాయల్ సాదృశ్యం ఇస్రాయల్ వాళ్ళు దేవుని స్థుతించారు కదా మొదట సియోను పర్వతం మీద దేవుని కాబట్టి ఆ పర్వతం దగ్గర నుంచి బాగా అర్థం చేసుకోండి ధర్మశాస్త్రం ఏ పర్వతం మీద తినది సీనాయ్ పర్వతం మీద మోసేకి దేవుడు బయలుపరచండు ధర్మశాస్త్రం కదా పది ఆగ్ అక్కడి నుంచి బయలుపరచబడి కాబట్టి ఈ మొదటి వాక్యము లేక సియోన్ నుండి ధర్మశాస్త్రము బయలుదేరను అనేది మోసే ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఈ వాక్యం బాగా అర్థం చేసుకోండి దాని తర్వాత రెండవది ఎరుసలేం నుండి ఎహోవ వాక్కు బయలుదేరను ఎరుసలేము అన్నప్పుడు ఏసు ప్రవ కాలం కి సాదృం పాత కాలంలో మనం ఎరుశలిం గురించి ఎక్కువ చూడం మందిరం కట్టిన స్వలం అంతేగాని ఎరుశలిం గురించి ఎక్కువ ఎక్కడ ధనించం కానీ యుగ సమాప్తి అంటే లేక పాత కాలము ముగింపు కష్టపడికి ఎరుశలేము బాహాటంగా మనకు కనిపిస్తుంటుంది ఎందుకంటే యేసు సాదృశ్యం అక్కడ మనం చూస్తాం ఎరుశలేం నుండి దేవున్ యహోవ వాకు అంటే యేసు యొక్క సువార్త అక్కడ నుంచి బయలుదేరింది మొట్టమొదటి క్రైస్తవ సంఘము అక్కడే ఆరంభమైంది కదా ఎరుశలేం మందిరం ఆరంభమైంది లేక క్రైస్తవ సంఘం క్రైస్తవ ఆరాధన అక్కడ ఆరంభమైంది ఎరుసలంలో తర్వాత మొట్టమొదటి అనుల సంఘం ఎక్కడ ఆరంభమైందంటే అంత్యోకయ అనే ప్రాంతంలో కాబట్టి యూదులు ఎరుసలేం ఆరాధన ఆరంభిస్తే అనుల ఆరాధన అంత్యోకయ అనే ప్రాంతంలో ఆరంభమైంది కాబట్టి ఫస్ట్ అనుల క్రైస్తవ సంఘం ఎక్కడంటే అంత్యోకియా అందుకే యాంటీక్ అంటే ఇంగ్లీష్ లో అంత్యోకి అనే ప్రాంతంలో అది ఆరంభమే అక్కడి నుంచి ప్రపంచం కదంతా విస్తరించబడింది కానీ ఎరుసేముల నుండి యహోవాకు బయలుదేరింది అంటే సువార్త యహోవా వాక్కు అంటే ఇందాగా బ్రదర్ చూపించినట్లు వాక్కు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడు ఎద్దును ఆ వాక్యమే దేవుడు అయి ఆ వాక్యమే శరీర దారి సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని చెప్పబడింది ఆ వాక్యం కాబట్టి యహోవ వాక్కు అంటే ఏసు ఆ వాక్కు అన్నదానికి మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కాబట్టి ఎరుసలేంల నుంచే యేసు వాక్కు బయలుదేరింది ఏ రీతిగా బయలుదేరింది శిష్యుల దానం బయలుదేరింది సువార్త రూపకంగా బయలుదేరింది అదే రీతిగా అంత్యోక నుంచి ప్రపంచం కెంతా విస్తరించింది ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే ఎందుకు ముఖ్యంగా నాలుగవ అధ్యాయంలో రెండు విషయాలు చూపిస్తున్నాడు క్రైస్తవ జీవితంలో బలహీనత ఏంటంటే ఎంత బాగుంది వాక్యం అనేసి విని వెళ్ళిపోవడం కానీ ఎందుకు ముఖ్యంగా ఈ రెండు విషయాలు ఇక్కడ చూపిస్తున్నాడు అంత్యకాలంలో ఎందుకు బయలుదేరతాయి మోస కాలమే బయలుదేరింది ధర్మశాస్త్రము ఏసుప్రవ కాలంలో తన శిష్యుల కాలంలో ఎరుస నుంచి సువార్త బయలుదేరింది కానీ అంత్యకాలం ఎందుకు అంటున్నాడు ఈ విషయం అప్పుడే నీ దైవికమైన జ్ఞానము సంపూర్త అవుతుంది అంత్యకాలంలో ఇవన్నీ ఎందుకు తిరిగి బయలుదేరుతున్నాయి మూషి ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాక దేవుడు అతనికి అనుగరించాడు దాత ద్వారా అతను చెప్పబడింది ఇష్టం చెప్పబడింది దాని తర్వాత శిష్యుల ద్వారా ప్రవక్తల ద్వారా చెప్పబడ్డ వాక్యం మన మీద చూసినాం రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు చూసినాం ప్రవక్తలు అప్పస్తులు వేసిన పునాది మీద మన జీవితాలు కట్టబడినాయి అని మనం వాక్యాన్ని ధ్యానించినాం కాబట్టి ఇవి ఆల్రెడీ బయలుదేరినాక మళ్ళా ఎందుకు అంత్య దిన అన్నప్పుడే నువ్వు అప్పుడు పరిశీలిస్తావు ఇది తిరిగి నెరవేరే కాలం మరోసారి ఇది జరి జరబోయే కాలం కాబట్టి ఇది మన కాలంలో నెరవేరాలా అన్న విషయాన్ని జ్ఞాపకం ఇచ్చింది అంత్యకాలంలో తిరిగి సియోను నుంచి ధర్మశాస్త్రం బయలుదేరుతుంది ఎందుకు బయలుదేరుతుంది తెలుసా మీరు బాగా తెలుసుకోండి క్రైస్తవ జీవితంలో ఉన్న బలమైన పోయిన వారు మీకు చూపించిన క్లుప్తంగా గానీ టైం లేకుండా ఇంకొక నిమిషాలే టైం అనుకుంది ఐదు నిమిషాల్లో క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు నేను చూపిస్తాను ఈ రోజు ఏం జరుగుతుంది ప్రపంచమంతటా క్రైస్తవ సంఘంలోని బలం ఎందుకు పాత నిబంధన గ్రంథాలలోని వాక్యలను ధ్యానించారు అంటే కీర్తనలో ఒక ధ్యానిస్తారు సామెతలు ఒకటి ధ్యానిస్తారు ఇవి రెండూ తప్ప ఏవి ధ్యానించారు క్రిస్మస్ పండుగ వస్తే యశ గ్రంథంలోని అదొకటి ధ్యానిస్తారు మీక గ్రంథంలోని ఆడవాధ్యాయం ఒకటి ధ్యానిస్తారు మీక గ్రంథము క్రిస్మస్ పండుగ రోజు ఒక వాక్యానే ధ్యనిస్తారు మీక గ్రంథంలోని ఏ వాక్యాలు ఎప్పుడు ధ్యానించారు యశ గ్రంథంలోని వాక్యాలు ఏవి ఎప్పుడు ధ్యానించారు ఎందుకో తెలుసా దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివెట్కొచ్చిండు అని చెప్పబడుతున్న కాలం అని అబద్ధం దేవుడు ఎప్పుడూ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు బాహాటంగా ఒక పెద్ద దేవుడి సేవకుడు పెద్ద సంఘం అది నేను విన్నా కనాలు చూసిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి అట్లా ఎక్కలేదు బైబుల్ వాక్యం నిన్ను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు అంటాడు ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి వచ్చింది అంటాడు దాన్ని సంపూర్తి చేయడానికి వచ్చినట్టాడు ధర్మశాస్త్రము ఆయనలో సంపూర్తి అయింది అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విధానాలన్నింటినీ అతను పాటించి సంపూర్తి చేసేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దానికి సంబంధించిన వాక్యం రాసుకున్నా కానీ ఇప్పుడు ఈ ఫైన్స్ చూపించను గానీ ఒక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను మరోసారి తిరిగి ఆ వాక్యాన్ని చూసినాక వచ్చే వారం దీర్ఘంగా ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలా వద్దా అన్న ఛాలెంజ్ మీరు తీసుకుని రుచు అదే రీతిగా నూతన నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యాలు పాటించాలా వద్దా పాస్తే నువ్వు నూతన నిబంధన ఒకటే పాటించాలా పాత నిబంధన పాటించద్దు అని చెప్తున్నారు ఒక్కడు కాదు ఎంతో మంది పాత నిబంధన మనం పాటించిన అవసరం లేదు ఎందుకంటే ఏసులో దాని కొట్టేషివుడు బాహటంగా చెప్తున్నాడు కొన్ని వేల మంది లక్షల మంది కూర్చొని తింటున్నారు వాటిని మన పేర్లతో సంబంధం లేదు నేను కూడా ఎవరు ఏ పేరు తీసుకోను ఎవరి పేరు తీసుకోను నేను కానీ బాహాటంగా ప్రపంచమంతటి నెరవేరుతుంది ఒక హైదరాబాదే కాదు వెస్టర్న్ కంట్రీస్లో చెప్పే పాస్తే చెప్తున్నారు అందుకు క్రైస్తవులు పాత నిబంధన వాక్యాలు ధనించరు పాత నిబంధన కాలం సంబంధించిన వాక్యాలు ధనించరు ఎందుకంటే పాత నిబంధన మనకు అవసరం లేదు అనుకుంటున్నారు వాళ్ళు మనకి కొత్త నిబంధన ఒక్కటి చాలు కాబట్టి కొత్త నిబంధన వాక్యాలు నేను చిన్నగా న్యూ టెస్ట్మెంట్ జీవలో పడుతుంది ఎర్రది కాబట్టి న్యూ టెస్ట్మెంట్ పెట్టుకుంటారు నాకు ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదు ఆ స్థితికి దిగజారిపోయింది క్రైస్తవ జీవితం అది పరిశుద్ధ గ్రంథం అది సంపూర్ణమైంది కదా మరి పరిశుద్ధ గ్రంథము అది సంపూర్ణమైనప్పుడు నువ్వు ఓల్డ్ టెస్టిమెంట్ భాగానంతా విడిచిపెడుతున్నావు ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న వాక్యం ప్రకారంగా మా పాస్త చెప్పిండు బ్రదర్ అది కొట్టివేసిండు ఇంకా మనకు అవసరం లేదు ఆయన ఎక్కడ కొట్టివేయలేదా ఆయననే వాక్యం ఆయన కొట్టేసుకుంటాడు త్రవ్వే వాక్యం కదా ఏష్టవే వాక్యం అయినప్పుడు ఎట్లా కొట్టేస్తారు దాన్ని ఆకాశమే గతించును భూమి గతించను కానీ నా మాట ఎన్నిటినీ గతించని చెప్పినాడు ఎట్లా కొట్టేస్తారు దాన్ని వాటిని అరీదిగా దించలేని స్థితి మన జీవితం కాబట్టి క్రైస్తవులు వీటిని పాటిస్తలేరు కాబట్టి ప్రవచనని వారు అర్థం చేసుకునే స్థితి ఉన్నారు ఈ రోజు ఏ టీవీ ఛానల్ చూడండి ఎవడు ప్రవచన గురించి చెప్పాడు ఒక పెంతగోస్త సంఘంలో ప్రవచన వరం గురించి మాట్లాడతారు గాని వాళ్ళ బలహీనత ఏంటంటే ప్రవచన వరం అంటే అక్షరం దేవుని యొక్క ఆత్మ నిస్తే వాడు ప్రవచిస్తా అంటాడు దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించబోతున్నాడు దేవుడి రోగాన్ని స్వస్థపరిస్తాడు దేవుడికి కార్యస్తాడు దేవునికి అధిస్తాడు దేవునికి ప్రమోషన్ ఇస్తాడు నువ్వు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో ఇవి ప్రవచనాలు వాళ్ళు చెప్పే ప్రవచనాలు అవి దాని కొరకు దేవుని అంటే ఆయన ఆత్మ అభిషేకము ఈ శారీరకమైన కోరికల కొరకు ఇస్తుడా పరిశుద్ధ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసతంగా నడిపిస్తానని చెప్పిండే లేదా అవే కాబట్టి మీరు సర్వసత్యంలోకి పోవాలంటే నేను ఓల్ టేస్మెంట్ వదిలేస్తా నాకు సగం సత్యం కావాలంటే సరిపోతుందా నువ్వు సర్వసత్యంలో లేనట్టే వింటున్న వాక్యం కానీ వాటిని ఏదైతే నువ్వు అమలు పరచలేవు ఎందుకంటే నువ్వు ఎప్పుడు దానికి జ్ఞాపకం చేసుకోలేదు అది క్రైస్తవ జీవితం బలం నువ్వు మర్చిపోయినంత మాత్రం వాక్యం ఎప్పటికీ మమ్ముగా అది ఖచ్చితంగా దాని పని నెరవేర్చుకొని పోవాల్సిందే వాక్యం తప్పక అది నెరవేర్తుంది విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నావు చూడండి ఒకసారి పరితులు రాసిన పత్రిక మొదటి పత్రిక అదొక్కటే నేను చూపిస్తా కనీసం ఒక ఐదారు వాఖ్యలు ఉన్నాయి పాత నిబంధన కొత్త నిబంధన ఈ రెండు విషయాలు మనకి ఎందుకు ప్రాముఖ్యమైనవి అనేది యేసు పుట్టుగా సంబంధించినవి దగ్గర దగ్గర ఐదు పాత నిబంధనలో ఆయన పుట్టుగా సంబంధించినవి సరే బ్రదర్ ఆల్రెడీ పుట్టేశాడు కదా నాకెందుకు ఆ ప్రవసాలని అంటారు అంటారా కానీ ఆయన రెండవ రకడకు సంబంధించినవి దగ్గర దగ్గర రెండు వేల ఆరు పాత నిబంధన కాలంలో ఆయన రెండవ రాకరకు సంబంధించిన ప్రవచనాలు రెండు వేలకు పైగా ఉన్నాయి ప్రవచనాలు ఇప్పుడు చెప్పండి మీకు అవసరం లేదా అవి మీరు ఆయన రాకర గురికి ఎదురు పెట్టు కదా ప్రభా ఎప్పుడు మమ్మల్ని వస్తావు ఈ లోకం నుంచి మాకు ఎప్పుడు విడుదల కల్పిస్తావు ప్రభావ అన్న ప్రార్థనే కదా మానత త్వరగా రామ్మని ప్రార్థన చేస్తారు చివరికి మీరంతా ఎందుకు ఆలస్యం చేయకు ప్రభావ త్వరగా అనేది కదా ఎందుకు త్వరగా మాకు ఈ లోకం నుంచి ఈ శరం నుంచి విడుదల కల్పించు ప్రభా అనేదాన్ని మీ ఆసక్తి దానికి సంబంధించిన రెండు వేలకు మించిన ప్రవేశాలు ఉన్నప్పుడు నువ్వు పాత నిబంధన కాలాకు వాక్యాలు ధ్యానించకపోతే నీకు ఎట్లా అర్థమైంది ఆయన రాకడా సంబంధించిన సూచనలు ఎట్టి ప్రశ్న అర్థం చేసుకోలేదు ఆయన యుగ యుగ సమాప్తికి ఆయన రాకడాకు సంబంధించిన సూచనలు ఏమంటే నువ్వు ఎప్పటికీ ధ్యానం చేని స్థితిలో ఉన్నావు ఎందుకంటే మా పాస్టర్స్ చెప్పండు పాత నిబంధన ధ్యానించిన అవసరం లేదు నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఓన్లీ న్యూటేస్మెంట్ కావని వాగ్దానంలో ఉన్నాను కాబట్టి నాకు అవసరం వీటిని పౌలు ఎంత తేటగా చూపిస్తాడంటే పౌలు కంటే ముఖ్యంగా యాకోబు అందుకే యాకోబు గురించి కొంతకాలం జరిగింది ఎందుకంటే వీటన్నిటికీ యాకోబు జవాబు చూపించండి యుగ సమాప్తుల మనుషులు పాత నిడిచివేస్తారు తోసిపుచ్చుతారు చిన్న బైబుల్స్ పట్టుకుంటారు అంటే న్యూ టెస్ట్మెంట్ ఒకటే పట్టుకుంటారు నాకు న్యూ టెస్ట్మెంట్ ఒకటే ప్రామి పాత అవసరం లేదు అనే అందుకని మీక ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు అంతే జనములలో సియోన్ నుంచి ధర్మశాస్త్రం ఎందుకు బయలుదేరుతుంది అంటే మీరు దాన్ని త్రునీకరిస్తున్నారు మీరు త్రువీకరించిన మాత్రాన్ని ఆగదు అని చెప్పడానికి క్రైస్తవుల మీరు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా త్రునీకరిస్తున్నారు మీరు కొత్త నిబంధన ప్రాధాన్యత ఇచ్చి పాత నిబంధన పనికిరాదు మాకు అవసరం లేదనేసి కొట్టేస్తున్నారు మోసర్హత చేయకూడదు అది మాకు అవసరం లేదు నువ్వు చేస్తావా అది ఖచ్చితంగా నీ మీద నీకు ఖచ్చితంగా అది వర్తిస్తుంది వాక్యం దొంగిలించకూడన్నాడు నువ్వు దాన్ని ధర్మశాస్త్రం కచ్చితంగా పనికి వస్తాయి అందుకే పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఎవరైనా చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం లేవంటున్నా చూడండి పౌలు చెప్తుండే విషయం దేవుని విషయమై అంటే దేవుని విషయం అంటే బాగా తెలుసుకోండి అని దేవుని విషయం పట్ల ఇంత ఆసక్తి దేవుని విషయం అంటే దేవుడి సబ్జెక్ట్ విషయంలో దేవుడు అన్న విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రాధాన్యతని తెలిసినప్పుడు నువ్వు ఎట్లా జీవించాలని చేసి చెప్తున్నా చూడండి దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను నాకు అవసరం లేదు ప్రధాన నువ్వు కానీ పౌలంటుడు అది లేకుండా నేను ఉన్నాడు అది లేని వాడను కాను నాకు ఉన్నది అని చెప్తున్నాడు దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాని వాళ్ళే బాగా చేసుకోండి ధర్మశాస్త్రమునకు కాని కదా దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మ ధర్మశాస్త్రములకు లోబడిన మీరు ధర్మశాస్త్రానికి లోబడదు అని వాహట చెప్తున్నారు పాస్టర్ సిరొచ్చి మీరు బానిసలు కాదు ధర్మశాస్త్రానికి లోబడితే బానిసలు అంటాడు కానీ పౌలంటే నేను క్రీస్తుకి బానిసను క్రీస్తుకి దాసుడను ఎందుకు ఇక్కడ చెప్తున్నా చూడండి క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడను లోబడల్లా వద్దా ఆయన అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నది అనడం లేదా పౌరులు చెప్పింది శిష్యులు గారు చెప్పింది అనేసి నీ సొంత తలంపులు ఉపయోగిస్తున్న నువ్వు నీ సొంత తలంపులు నీ తలంపులన్నింటినీ ఆయన గొప్ప ఆయన ఏం చెప్తుండో అది విను పౌలుకు దాన్ని బయల్పరచండి పౌలు ద్వారా అంతా మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు క్రీస్తు విషయమై ఇది చాలా ప్రాముఖ్యమైన అంటే పాత నిబంధన కాలము మోసే చెప్పిన విధంగా అంటే చూడండి ఆయన ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు అంటే దాన్ని సంపూర్తి ఏ రీతిగా ధర్మశాస్త్రంలో ముఖ్యం ఏమని చెప్పండి ఎవరన్నా చెప్పాలరా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఏది ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఏది ఆజ్ఞ పదాగ్యలు శాసనములు ఇంకేమైనా అంటే ఇవన్నీటి కలిపి శాసనము లేక ఆగ్ఞం అన్నిటి కలిపి ఆజ్ఞ అంటం రెండవది ముఖ్యమైన మూడు మూడు విషయాలు మనం చూస్తాం పాత నిబంధన కాలంలో వాళ్ళు చేసినాయి ఒకటి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే పది ఆంజలు పాటించడం ముఖ్యంగా రెండవది చెప్పండి రెండవది అదే అదే ఆజ్ఞ అది అది ఆజ్ఞ రెండవది ముఖ్యమైనది ఏంటంటే పండగలు ఆచరించడం పండగలు ఆచరించడం అంటే ఏడు పండగలు ఉన్నాయి కంపల్సరీ ఆ ఏడు పండుగ చేయాలవల్ అది ఆచారం ధర్మశాస్త్రంలో మూడవది కొన్ని ఆచరణలున్నాయి శుద్ధీకరణ ఆచారం అని ఇట్లాంటి కొన్ని ఆచరణలున్నాయి నువ్వు కలేబాన్ని ముడితే లేక శవాన్ని రేపటి వరకు నువ్వు నిన్ను వేరుగా పెట్టుకొని ఊరి నువ్వు స్నానం చేసుకుని అక్కడే ఉండాలా మళ్ళా తర్వాత రావాలా ఇట్లాంటి కొన్ని ఆచరణలున్నాయి అవన్నీ ఒక రకమైన ఆచారబద్ధమైన క్రైస్తవ జీతం ఇవి చాలా ప్రాముఖ్యమైన పాత నిబంధన కలేబ్రాన్ని ముట్టడితే నువ్వు అపవిత్రపరచబడ్డవాడు కాబట్టి నిన్ను నువ్వు పవిత్ర పరుకోవాలంటే శుద్ధికరించుకోవాలి నువ్వు అక్కడ ఊరించి వరకు ఉన్న దాని తర్వాత తిరిగి రావాలా ఇట్లాంటి అన్ని భారాలు పెట్టి క్రైస్త ఆ జీవితాల మీద అవి చూస్తాం కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆగ్ఞ రెండవది పండగలు మూడవది బలి అర్పణ ఈ మూడే ముఖ్యమని పాత నిబంధన కాలంలో ఈ మూడే ముఖ్యమని ఆజ్ఞ పాటించడము పండగలు చేయాలా బలి అర్పణలు బలి అర్పణలు చాలా ప్రాముఖ్యం బలి అర్పణలు అయితే మీకు జ్ఞాపకం కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ విషయాలన్నీ మీకు చూపించిన ఏ రీతిగా ఈ ధర్మశాస్త్రము ఆయనలో సంపూర్తిగా అయింది ఏ రీతిగా ఆయన వాటిని సంపూర్తి చేసేడు అన్న విషయం రెండవది ఏ రీతిగా ఆ ఏడు పండుగలు ఆయన జీవితంలో సంపూర్తి మొదటి పండగ ఆయన పుట్టుకకు సంబంధించింది రెండవ పండగ ఆయన జీవితానికి సంబంధించింది మూడవ పండుగ ఇట్లన్నీ నేను చూపించిన పస్క పండగ ఆయన మరణానికి సాదృశ్యం పులిని రొట్టెల పండగ ఆయన సమాధి చేయబడ్డదానికి సాదృష్టం దాని తర్వాత పెంతకోస్తల పండగ ఆయన పునరుద్ధరణానికి సాదృశ్యం దాని తర్వాత వర్ణశాలల పండుగ ఆయన రెండో రకరక సాదృష్టం అని నేను మీకు ఎన్నిసార్లు ఎన్నో మెత్త కొన్ని కనీసం ఒక ఏడెనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం చూపించాను ప్రతి పండగ ఆయన జీవితంలో నెరవేరేది చివరిగా పస్క పశువులకం తన జీవితాన్ని బలి ఆగంగా మనకు అర్పించింది ప్రతి బలి అర్పణ ప్రతి బలి అర్పణ ఆయన మరణానికి సాదృశ్యం అవన్నీ నెరవేర్నాయి కాబట్టి నువ్వు వాటిని తిరిగి పాటించద్దు అది ధర్మశాస్త్రం కింద ఉండడం అంటే నువ్వు వాటిని పాటిస్తే ధర్మశాస్త్రం కింద ఉన్నట్లు కానీ ఈయన ఏమంటున్నాడు క్రీస్తు విషమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడను అంటే అర్థమేందంటే వాటన్నింటినీ ప్రభువే నిర్వర్తించండు కాబట్టి నేను ప్రభుకి లోబడిన వాడను అంటే ఆయననే ధర్మశాస్త్రం ప్రభు ధర్మశాస్త్రం కాబట్టి నేను ప్రముఖిలో పడిన వాడను లేదా ధర్మశాస్త్రం కొట్టివేస్తాను అనేసి ఎంత బాహటంగా చెప్తారు సేవకులు ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని పౌలు ఇక్కడే కాదు దళితుల పత్రికలు చూపిస్తాడు ఎన్నో విషయాలు అవి మనం వచ్చవరం దీర్ఘంగా ముఖ్యంగా యాకబు పత్రిక మొత్తం ధ్యానించండి యాకబు పత్రిక మొత్తం ధ్యానించి ఉచ్చవరం అక్కడ నేను చూపిస్తాను ధర్మశాస్త్రము ఎంత ప్రాముఖ్యమైంది మనకు నువ్వు ప్రభు రాక సంబంధించిన విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పాత నిబంధన కాలం నెరవేరిన అన్నింటినీ తిరిగి రప్పిస్తాడు ప్రభు రప్పిస్తానా లేదా ఎక్కడ రప్పిస్తాను ప్రసంగీలనే కదా ప్రసంగిలడు వాటిని అన్నింటి తిరిగి తిరిగి రప్పిస్తాడు ప్రభు ఇంతకు జరిగిన వాటిని తిరిగి రప్పిస్తాడు మరి ఇంతకు ఏం జరిగిన నీకు తెరవాలంటే నువ్వు దర్శనా ధరించానా లేదా ప్రభేదానికి జ్ఞాపకం చేసిడు నోవా దినములు ఏ రీతిగా ఉండదో మనుషు ఎక్కువ రాక దినములు ఆ రీతి ఉంటాయి అనడలేదా మత్స్సు వారి తినాల దోవా దినములు ఎక్కడైనా నీకు తెలుసా నోవా దినాయి దీన్ని తినచు త్రాగొచ్చు పెళ్లిలో చేసుకోవచ్చు పెళ్లికిచ్చు అది లోతు కాలంలో లోతు కాలంలో నారు నాటుచ్చు అమ్ముచ్చు కొలుచు ఇండ్లు కట్టుచ్చు అది లోతు కాలంలో నోవా కాలంలో తినుచు త్రాగొచ్చు పెళ్లు చేసుకుంటూ పెళ్లికి ఇచ్చిచ్చు అంటే అంతా యదవిధిగా అయిపోతుంది కాలం ఎవడు గుర్తెరిగిన సమయంలో జలపచ్చి వారిని అందరినీ కొనిపోయాను వాళ్ళందరినీ కొనిపోయింది అందరినీ కొనిపోయింది జలము కొనిపోయింది అలాగుననే మనుషు కుమను రాకడదేనమ్మ ఉంటుంది అంటే ఆయన వచ్చే టైంకి అందరు కొనిపోబడతారు ఎవరు కొనిపోబడతారు మీకు తెలుసు భక్తిహీనులు కొనిపోబడ్డారు కదా భక్తి పరులు విడబడ్డారా లేదా ఎనిమిది మంది విడబడ్డారు జలప్రలయంలో తక్కిన వాళ్ళందరూ కొనిపోబడ్డారు అది ప్రభు చెప్పిండు మనకి ఇంకొకరు చెప్పాలి శిష్యుడు చెప్పింది కాదు ప్రభు చెప్పిండు ఆ రీతిగా ఉంటది ఆ రీతిగా ఉంటదన్నాడు అదే రీతిగా లోతు సోగం అది సోయూర్ అనే ప్రాంతాన్ని విడిచి బయటికి వచ్చినప్పుడు ఏం జరిగిందనే విషయం చెప్తున్నాడు సోయూరు ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం జరిగిందని చెప్తున్నాడు తన తన అల్లుళ్ళు ఏ రీతిగా ఆ యొక్క అనిల సాంగత్యం జీవించు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సొంత కుటుంబీకులు ఎట్లా జీవిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత సరే తన కూతురు ఎట్లా జీవించుకు తెలుసు కానీ అక్కడ నేను లేదు మోయాబు ఆమోను అనే రెండు దేశాల క్రితలు బయటకు రావడము వాళ్ళు ఇస పక్కన బల్యం లాగా ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కానీ లోతు ఆ ప్రాంతాన్ని వెళ్ళినప్పుడు ఏం జరిగిందన్న విషయమే మనం చూస్తున్నాం మనుషులు తినచూ త్రాగించు నారునాటిచ్చు అమ్ముచు కొనుచు అంటే బిజినెస్ ఎక్కువైపోతుంది ఇండ్లు కట్టుచు రియల్ ఎస్టేట్ ఎక్కువ అయిపోతుంది బిజినెస్ ఎక్కువైపోతుంది రియల్ ఎస్టేట్ ఎక్కువ అవన్నీ ఎక్కువైనప్పుడు ఏం జరిగిందనే విషయం చెప్తుడు అగ్ని గంధకములు కుమరించబడ్డాయి మొత్తం కాల్చివేయబడింది అన్న విషయాన్ని మనం అక్కడ చూపిస్తున్నాం అక్కడ చూపిస్తుంట్రా అలా గుండని అన్నాడు అలాగనే మనుషు రాకడ దినమున దినములలో ఆనితితి గును కాబట్టి కనిపిస్తుంది ఎక్కడ చూసినా మీకు ఒకరు తెలుసలేదు ఇండియాలో నుంచి ఎక్కువ మంది ఆన్సర్ కండి వర్స్ బయటకు వస్తున్నారు వెరీ షార్ట్ టైమ్ లో ఎంతో మంది వస్తున్నారు బయటికి ప్రతిరోజు చూస్తున్న పేపర్ల అంబానీ అంబానీ కుటుంబి అనదములు వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల కష్టపడి దేశంలో ధనికులైన రిచెస్ట్ పీపుల్ అంటే వాళ్ళు మన దేశంలో టాప్ రిచెస్ట్ అంటే అంబానీ అనిల్ అంబానేది ఉందని పేరు అయితే 3 ఇయర్స్ అనే వాళ్ళని మించిపోయిన ధనికులు వచ్చేసారు 3 ఇయర్స్ అనే ఇంటర్నెట్ బిజినెస్ పని ఫ్లిప్కార్ట్ అని మీరు పేరున్నారు కదా ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ అనేది వీళ్ళందరూ త్రీ ఫైవ్ ఇయర్స్ అనే వాళ్ళని మించిపోయారు అంతగా డబ్బు పంపించారు కాబట్టి ఆ ఆసక్తితో ఎవరు ఇంటర్నెట్ బిజినెస్ మీద పడ్డారు విపరీతంగా సరే ఇది ఒక మన దేశమే కాదు ప్రపంచం కూడా అది అయితే చైనాలో ఇంకా విరగబడి బిజినెస్ ప్రపంచమంతట బిజినెస్ మేము ఎక్కువైపోయినారు అంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు ప్రపంచం బిజినెస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి లోత కాలంలోండే బిజినెస్ ఎక్కువ అయిపోయింది అమ్మడం కొనడం అమ్మడం కొనడం ఎక్కువ అయిపోయింది ఇక్కడ డాట్ కాం ఓఎన్ఎస్ డాట్ కాం డైరెక్ట్ నువ్వే కొనొచ్చు డైరెక్ట్ నువ్వే అమ్మచ్చు ఇంటర్నెట్ లో అట్లా తయారైపోయింది బిజినెస్ సరే నేను ఇంటర్నెట్ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడతాను దానిలో సేవ కూడా ప్రతిదీ మనము ఆయన మహిమార్థంగా వాడుకోవాలా కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఒక పాసం టెలివిజన్ సైతాన్ మూడో కన్ను ఎక్కడ ఉంది బైబిల్లో టెలివిజన్ సైతాన్ కి మూడో కన్ను సైతాన్కి రెండో కన్నులు ఉన్నాయా మూడో కన్ను అంటే అది ఇంకొక మతస్థులకి దెబ్బతీసినట్టు ఉంటుంది వాడు అసలు తంతాడు అట్లా చెప్తాను వాక్యం మూడో కన్ను ఎవరి గురించి మాట్లాడుతున్నవరా అంటాడు నాకరీ దానికి తగినట్లు కాబట్టి ఇవన్నీ ప్రొవోకేటివ్ వాక్యాలు అట్లా చెప్పద్దు మనం టెలివిజన్ సైతాన్ని మూలకం ఆయన ఆయన ఆక్యలేని తల వెంటనే ఒకటి రాలేదు ఈ లోకంలో ఏం నెరవేరాలన్నా ఏం జరగలన్నా ప్రభు ఆక్య లేకుండా నెరవేరదు టెలివిజన్ ద్వారా కూడా సువార్త ప్రకటించబడుతుంది ఎందుకు వాడతలేదు రేడియో ద్వారా సువార్త ప్రకటించబడలేదా ఇంటర్నెట్ ద్వారా సువార్త పోతలేదా అనేక మందికి మనం వాడతాం మన ఇంటర్నెట్ ట్వంటీ అవర్స్ ఇంటర్నెట్ రేడియో స్ట్రీమింగ్ చేసిన కదా ఈ వాక్యాలైనా అక్కడ పోతున్నాయి వాళ్ళు ఎంతమంది రకరకాల దేశాల నుంచి వింటున్నారు వాక్యాల తెలుగు వాళ్ళు ఇన్ని లెటర్ రాస్తా ఉంటారు వాళ్ళు వాళ్ళకి సువార్త అనుతుంది కదా వాళ్ళకి వాళ్ళకి అవకాశం లేదు ఇలాంటి వాక్యం ఇక్కడ కూర్చుండీ వాళ్ళు వాళ్ళు ఇంటర్నెట్ లో వింటున్నారు అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు లండన్ లో ఆ సండే మేము ఇంటికి ఈ వాక్యాలు పెట్టుకొని ఇంక వింటనే ఉంటాం అన్నం తింటు ఎంత సేఫ్ తింటాడు అన్నం వింటనే ఉంటాం వాక్యం ఇంకో బ్రదర్ అంటాడు మా భార్య ఈ వాక్యాలు వింటూ బ్రేక్ఫాస్ట్ చూడడం కూడా బంద్ చేసింది లంచ్ కూడా బ్ చేసింది అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు సార్ వాక్యాలు వింటకుంటా బ్రేక్ఫాస్ట్ చేయడం బంద్ అయిపోయింది ఎన్ని గంటలే నటిలే పోతుంది మా టైం అంటే వింటున్నారు మనుషులు సరే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలా లంచ్ చేసుకోవాలా అన్ని విషయంలో కరెక్ట్గా ఉండాలా వాక్యం కూడా వినాలా అది నేను చెప్పాడు కేవలం వార్త సరిపోదు కేవలం మరీ కూడా సరిపోదు ఉత్తమైనది ఎన్నుకోవాలా కరెక్టే కానీ ఈ లోకంలో బ్రతాలను ఆహారం అవసరం ఫుడ్ అవసరం ఒకటి ప్రతి దాంట్లో మనము క్రీస్తుకు మాదిరిగా జీవించాలన్న విషయంలో అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభునందు ధర్మశాస్త్రానికి లోపల మనం ఆయన ఎట్లా నిర్వర్తించిందో ఒక వాక్యాన్ని మీరు చూపించే శృగిస్తాను ఆ నీ దేవుడవాను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ వివేకంతోను నీ పూర్ణ బలముతోనూ ఇంకో మార్పు స్వార్థకొస్తే పూర్ణ శక్తితోనూ సేవింపవాలను అని ఉంది దాని తర్వాత నీ పొరుగువాణిని ప్రేమింపవలను దాని తర్వాత ఏమంటాడంటే ఇదియు మొదటి వంటిదే ఇదియు మొదటి వంటిదే అంటే మొదటి ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైందో రెండవది కూడా అంతే ప్రాముఖ్యమైన కాబట్టి ప్రభు వాక్యం ఏది నీ దేవుని పూర్ణ హృదయంతో సేవించడము పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో సేవించాలా నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించాలా ఇవి చాలా ఈక్వల్ ఈక్వల్ లా అని ఇచ్చింది అయితే ఈ రెండిటికి పది యాగలకి ఏమి సంబంధం అనేది మనం వచ్చేవారం చూస్తాం ఎందుకంటే ఆయన పదే ఆగలని సంపూర్తి చేసేట్ ఆయన పదే ఆగలని సంపూర్తి చేసేట్టు ఎట్లా సంపూర్తి చేసేడు అన్నప్పుడు మనం ఈ వాక్యాలను వచ్చారని దానికి దానికి తగిన రూపాయించడానికి ప్రార్థిస్తాం పరిశుద్ధుల ఉదయం మీకు వందాలైనా మీ కృపరం మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఓ ప్రభా మీ యొక్క వాక్యాలని అర్థం చేసుకుంటే అవకాశాన్ని భాగ్యాన్ని యోగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభ ఇటువంటి యోగ్యత లేని జీవితాలు ఎన్నో ఉంటుండగా ప్రభావ వారికి గురు దయచేమని మేము ప్రార్థించినాం ఇటువంటి సత్యంలోకి వాళ్ళు వచ్చేలాగా సహాయపడమని ప్రార్థించినాం ప్రభావ మీరు ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించలేకొచ్చినారు ప్రవ్వాలు ఎంతో తేటగాదని మాకు చూపించిన ప్రభావ మీ అందు ధర్మశాస్త్రానికి లోబడిన వాడినైనా అవును మేము కూడా అంతే ప్రవ్వా మీ అందు ధర్మశాస్త్రం లోబడుతున్నాం మేము బానిసత్వంలో లేం ప్రభావ మీరు మాకు విడుదల ఇచ్చారు బానిసత్వం నుంచి కానీ మీ అందుకు నెరవేర్ణే కాబట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం ప్రభావా అన్నాడు సబ్బాతు ఆచరించడని పదయాగులలో కానీ పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసిడు సబ్బాతు ఆచరించడం అంటే మిమ్మల్ని ఆచరించడం అని ఎందుకంటే సబ్బాత్తుకు ప్రతినిధి మీరు అని వాక్యం చెప్తుంది సబ్బాతుకి మీరే అధిపతి అని వాక్యం చెప్తుంది అధిపతిని విడిచిపెట్టి సబ్బాతుని ఆచరించే జీవిత కాలంలో వానిసత్వమైన జీవితం కానీ మేము మీ అందు తల్లి ధర్మశాస్త్రాన్ని లోబడుతున్నాం ప్రతిరోజు మాకు సపాతే ఎందుకంటే మీరే అక్కడ అధిపతి లాగా ఉన్నారు మాకు ప్రతి క్షణం మాకు సపాతే అంటే విశ్రాంతి మీలోనే మాకు విశ్రాంతి ఆదివారం ఎక్కడ ఉంటుంది విశ్రాంతి ప్రభు మీరే మాకు సాహికల్ విశ్రాంతిని అనుగ్రహిస్తున్నారు దాన్ని మీకు వందాను ప్రవ్వ మీ గ్రంథంలోని వాక్యాన్ని జస్తుంటే ప్రవ్వా మా హృదయాలు ఎంతగానో వేదనతో నిండి ఉన్నాయి క్రైస్తవ జీవితం ఎంత బలహీనంగా ప్రపంచమంతట అధికారులు ప్రధానలు ధన వ్యామోహంతో నిండి ఉన్నారు ప్రపంచమంతట ప్రతి గవర్నమెంట్ అట్ట తారమారైపోతుంది పాపంతో అన్ని పేదవారికి అన్యాయం చేస్తున్నారు వాళ్ళు మనుషులని దోచుకుంటున్నారు వాళ్ళ చర్మంలో వండుపోతున్నారు జీవాన్ని ప్రభా ఈ అధిపతులు అధికారులు ఆత్మీయ జీవితంలో సేవ జీవితంలో యాజకులు ధన వ్యామోహంతో బోధిస్తున్నారు ప్రవక్తలు ధనం కొరకు సోద చెప్తున్నారు ప్రభా మొత్తం స్ట్రక్చర్స్ అయినట్టు మీరు మాకు చూపిస్తున్నారు ప్రతి దశలో రాజ్యాంగ పరంగా ప్రభుత్వ పరంగా సాంఘిక పరంగా కుటుంబ పరంగా స్ట్రక్చర్స్ అన్ని కొలాక్స్ అవుతున్నాయి ప్రభా నోవానికి సిద్ధపడుతున్నాం సదమ గమర కాలానికి సిద్ధపడుతున్నాం ప్రభా ఆ రీతిగా తరలింది లోకం కాబట్టి ఏ రీతిగా ప్రభావ వారికి మేము ఈ సువార్త ప్రకటించాలి నోవా ప్రకటించింది ప్రభా లోతు తన అల్లులకు చెప్పిన వాళ్ళు వినలేదు ప్రభా రక్త సంబంధితులని రక్షించుకోవాలా అన్న తపన మాలో ఉంది కానీ ప్రభా మీకు మట్టు అందరు బిడ్డలే అందరు నశించుకోతున్నారు అన్న విషయం మీరు మాకు జ్ఞాపం చేసుకుని రోజు కాటి గొప్ప మేము చూపించాలా రోషం కలిగి వారిని మీ తట్టు నడిపించుకోవాలా ప్రభావ వాళ్ళు మతపరమైన జీవితంలో ఉండి వీటిని గ్రహించని స్థితిలో ఉంటూ నశించుకోతున్నారు ప్రభా వీటిని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుని స్వీకరించి మా జీవితాలను మేము అమలు పరచుకోవాలి లేకపోతే కేవలం విన్నవాలనే ఈ వాక్యం ఈ ప్రతి ప్రవశాలను మేము అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి అనుభవపూర్వకంగా వీటిని మేము అనేక ప్రకటించాలి అనేక ప్రాంతాలలో కానీ మేము కేవలం విన్నవారమే కాదు బ్రహ్వా పాటించేసు క్రీస్తు పరిషత్ నామంలా ప్రార్థించున్నాం తండ్రి ఆమె